వెతుకుతూనే ఉన్నాడు వందేళ్ళు నూట ఇరవై తపస్సు చేస్తూనే ఉన్నాడు ప్రతి జన్మలోనూ మానవుడు చేసేటటువంటి ఒకే ఒక తపస్సు నేను సాకారమా నిరాకారమా ఏ పనైనా చేయనివ్వండి ఏ ఫలితానైనా పొందనివ్వండి ఏ సుఖ దుఃఖాలనైనా ఇంతకీ సుఖ సాకారమా నిరాకారమా అంతా క్వశ్చన్ గాని మిగిలిపోతుంది క్వశ్చన్ గా మిగిలిపోయింది అనుకోండి పునర్జన్మ తప్పదు నేను నిరాకారం నేను నిర్వికారం అని నిర్ణయం పొందాడు ఇక జన్మ అవసరం లేదు నిర్ణయం పొందలేదు ఏమైంది సందేహం మిగిలింది జిల్లేళ్ళ మూడు అమ్మంటుంది యన దేహం ఉన్నంత కాలం సందేహం తప్పదు నాయన ఎంత గొప్ప వాక్యం అయింది వేల సంవత్సరంలో గుడ్లవలేరులో పెళ్ళి వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవారు వారింటికి జిల్లేళ్ళమ్ముడి అమ్మగారు వచ్చారు అది చాలా చిన్న ఇల్లు పెంకుటిల్లు అంటే మహానుభావులు కేవలం ఐశ్వర్యవంతులను ఆశీర్వదిస్తారని అనుకోవడం తప్పు వారింటికి జిల్లేముడి అమ్మగారు వచ్చారు ఒక పెద్ద ఐదు గంగాళాల్లో స్నానానికి ఏర్పాటు చేయమన్నారు సరే ఏర్పాటు చేశారు అదంతా ఆ వ్యవహారం అంతా జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల అంటే నేను పుట్టినప్పుడు అరవై ఎనిమిది డెబ్బైలో జరిగింది నేను వారింటికి వెళ్ళింది ముప్పై సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరంలో వెళ్ళాను ఇక్కడేనండి జిల్లేళ్ళమ్మడి అమ్మగారు కూర్చున్నారు ఇంకో ఇక్కడేనండి జిల్లేముడి అమ్మగారు ప్రవచనం చెప్పారు ఇంకో ఇక్కడేనండి జిల్లేళ్ళమ్మడి అమ్మగారు అందరికీ ఆ దర్శనమిచ్చారు అని వారింట్లో చూపెట్టారు నేను అక్కడే కూర్చుని పాఠం చెప్పేవాడిని ఆ పాఠం చెప్పేటప్పుడు ఆయన ఆ చెప్తూ ఉంటే ఇంతకీ వారు మీకేం చెప్పారండి అని అడిగారు వారు ఒకటే చెప్పారండి బాగా ప్రశ్నలు అడిగేవాడిని నేనప్పుడు అన్ని ప్రశ్నలు కలిపి ఒకటే సమాధానం చెప్పారండి ఆవిడ నాయన దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటుంది నాయన అన్నారు ఇంకా నేనేం అడగలేకపోయానండి అన్నా అన్ని ప్రశ్నలు కలిపి ఒకే సమాధానం చెప్పారండి ఆవిడ ఒక రెండు రోజులు ఉన్నారా ఆవిడ రెండు రోజుల మతం మీద కొన్ని వందల ప్రశ్నలు అడిగారట ఆ వందల ప్రశ్నలు కలిపి ఆవిడ ఒక సమాధానం చెప్పారు చెప్పారు అంటే దేహం ఉన్నంతకాలం సందేహం తప్పదు అయిపోయింది చూడండి ఎంత దూరము ఇప్పుడు నువ్వు సాకారమా నిరాకారమా నేను సాకారం అనుకున్నావు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి దానికి ఎండ్లెస్ వస్తూనే ఉంటాయి నేను నిరాకారం నేను నిర్వికారం ఇప్పుడు చదవండి మళ్ళా శ్లోకం నిర్గుణో నిష్క్రియో నిత్య నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకార నిత్యముక్తో నిర్మల అయిపోయింది నేను నిర్వికారము నేను నిరాకారము అనే నిర్ణయానికి వచ్చేసాడండి వాడు నిత్యముక్తుడు నిత్యముక్తుడంటే ఎప్పుడూ ముక్తుడే వాడికి బంధమే లేదు వాడిని పట్టగలిగేదీ లేదు వాడిని ప్రభావితం చేయగలిగేది లేదు వాడిని ఆవరణ సహితుడిగా చేయగలిగితే వాడికి విక్షేపమే లేదు వాడికి మలత్రయమే లేదు దేహత్రయం లేదు మలత్రయం కూడా లేదు వాడికి ఎందుకని నిర్వికారుడు నిరాకారుడు నిత్యముక్తుడు ఎవడైతే నిత్యముక్తుడో వాడు నిర్మలుడు ఎందుకని మలత్రయం లేదు కాబట్టి ఏ మలత్రయం చేతయితే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏర్పడుతున్నాయో ఆ మలత్రయం లేదు పడు నిర్మలుడు పడునిత్యముక్తుడు ప్రతి క్షణం మానవుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి నిర్గుణ నిరాకార నిర్వికార నిత్యముక్త నిర్మల నిరంజన నిర్వికార నిర్విచార నిర్విశేష అన్ని నకార శబ్దంతో ఉన్న లక్షణాలండి ఇవన్నీ కూడా వీటినే అనుసంధానం చెయ్యాలి జ్ఞాన వీటిని మాత్రమే అనుసంధానం చెయ్యాలి వీటికి వ్యతిరేకమైనవన్నీ జీవభావం నిర్గుణానికి వ్యతిరేకం సగుణం నిరాకారానికి వ్యతిరేకం సాకారం నిర్వికారానికి వ్యతిరేకం వికారం నిర్విచారానికి వ్యతిరేకం విచారం నిర్మలానికి వ్యతిరేకం మలం నిత్య వ్యతిరేకం నిత్య బంధం చూడండి ఒక పక్క ఏమంత ఒకర్గుణో నిష్క్రియ నిత్య నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకార నిత్యముక్తోస్ నిర్మల వెరీ వెరీ ఇంపార్టెంట్ నిత్యముక్తల ఈ లక్ష్యాన్ని తప్పక సాధకులందరూ అనుస్మరణ అనుసంధానం ప్రతిక్షణం చేయాలి